పరిశుద్ర ప్రేమల దేవ కృపల తండ్రి దేవాయి సుప్రభాన్ని కీలక లేని వందనాలు కృతజ్ఞతలు స్తోత కలలియ రజ పరిశుద్ర వగు సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే వందనాలు ప్రభ దేవా ప్రభ దీవార ప్రభ మీరు ప్రభ మమ్మ కంటి పాప వలె ప్రభ దాచి కాపడిన గొప్ప దేవ నీకు వందనాలు తండ్రి కృతజ్ఞతలైన దేవాయి మరి మేము చేసిన ప్రతి పాపని శాపని రక్తం చేత కడిగి ప్రభా దేవాయిచి ప్రభావ మరి దీన్ని దిన ప్రభా ఆత్మీయంగా ఎదుగుటకుండా మాకు సహాయపడమని ప్రార్థులంతండి ప్రతిరోజు కూడా ప్రభా నీ సన్నిధిలో మేము గడపాలా సమయం వ్యర్థం చేసుకోకుండా ప్రభావ ఉన్న సమయంలో ప్రభా నిన్ను స్థుతించి ఆరాధించే బ్రదం తయారు కావాలా ప్రభా దా వెలిగింపబడాలా ప్రభా దేవాయిస్ ప్రభావ మరి నీ రాక ఉంది కాబట్టి ప్రభా మేము తొందరగా సిద్ధపడాలి తను సిద్ధపరచాలా ప్రభ కాబట్టి ప్రభా మా క్రియలు మేము చక్కపరచుకునేలాగా సహాయపడమని ప్రార్థన తండ్రి జీవితంలో కూడా ప్రభా మేము ఎక్కడ పోయినా కూడా ప్రభా మీ యొక్క స్వాత మేము ప్రకటింప చేసేలాగా మేము తయారు కావాల ప్రభా మేము అట్లా ప్రభా దివా మేము దహించేలాగా మేము తయారు కావాల ప్రభా మమ్మల్ని తయారు చేయమని సహాయపడమని ప్రార్థిస్తుంది దేవా ఇచ్చి ప్రభా మరి ప్రతి బిడ కూడా ప్రభ ఎంతమంది అయితే రాలేదు ప్రభావ వారిని అందరినీ మీరు గాలం మేసుకునేలా మేము ప్రకటింప చేయడానికి ప్రభా అనేకులకు ప్రభా నీ సత్యాన్ని మేము బెరజేయాల ప్రభా సువాసన మేము తయారు కావాలా కంఠభూషణంగా నీ యొక్క వాక్యను మేము ధరింప కాబట్టి ప్రభావ మీ యొక్క సాయం చేత మాకు నడిపింపు దయచండి మీ యొక్క ప్రజెన్స్ మా మొదలు జరిగించండి దేవాయత్తి ప్రభావ మరి యొక్క నడిపింపు మాకు దయచేసి వాక్యం మీరు మాతో మాట్లాడి దేవాయిత ప్రభావ మరి ఆద్యంతం ప్రభావ మీరే తోడీ నడిపిస్తారని ఏ చూపిస్తున్న మూడు ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ స్తుమహిమనికే జ్యోతిర్మయూడా నా ప్రియుడా ప్రాణప్రియుడ స్తుమహిమీకే నాత్మ అనుక్షణం నాతిశయమునివే నా ఆనందము నీవే నా ఆదరము నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా ీవే జ్యోతిర్మయూడా నా ప్రాణ ప్రియుడ మహిమలు నీకే జ్యోతిర్మయూడా నా ప్రాణ ప్రియుడా స్తతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోని ద్రాక్ష వల్లితో నన్ను అంటు కాటి స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్ష వల్లితో నన్ను అంటు కాటి స్థిరపరచవ జ్యోతిర్మయూడా నా ప్రాణప్రియుడా స్తిమహిమలు నీకే జ్యోతిర్మయూడా నా ప్రాణప్రియుడా స్తిమహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి మరి నా పరలోకపు తండ్రి నా మంచి మరి నీకిష్టమై నా పాత్రను చేయా నన్ను విసిరేయక సారపై ఉంచవా నీకిష్టమై పాత్రను చేయా నను విసిరేయక సారపై ఉంచవా జోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తు మహిమలు నీకే జ్యో తిర్మయు నా ప్రాణప్రియుడ స్తుమీమూనీకే నా తండ్రి కుమ నా తండ్రి కుమారరిశుద్ధాత్ముడా త్రియేకదేవా ఆదిస్తంభూతుడా నిన్ను నేనే నే మనీ ఆరాదించేదా త్రియేక దేవా ఆదిస్తంభూతుడా నిన్ను నేనే నే మణి ఆరాదించేదా జ్యోతిర్మయూడా నా ప్రాణ ప్రియుడా స్తిమహిమలుకే జ్యోతిర్మయు నా ప్రాణ ప్రియుడ స్తుమహిమీకే నాత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము వేరాధనా అతిశయం నీవే నము నా ఆరాధనా నీవే జ్యోతిర్మయూడా నా ప్రాణప్రియుడా స్తి మహిమలు నీకే జ్యోతిర్మయూడా నా ప్రాణప్రియుడా స్తి మహిమలు నీకే హలో ప్రైజ్ మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు వేరే ఎవరి నీ నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నిన్ను నమ్మినట్లు వేరే ఎవరి నీ నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నిజమైన ప్రేమా నిధి నిజమైన ధన్యతనాది ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించు వేలలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపము కలిగేణాలో నేను పాపినీ గ్రహించగానే ఆరాధించు వేలలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపము కలిగేనాలో నేను పాపినని నిహించగానే నీ మేలకు అలవాటయ్యి నీ పాదములు వదలాకుంటి నీ మేళ్లకు అలవాటై నీ పాదములు వదలాకుంటి నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరీ ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా వీలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను పక్షమించగలిగే మనసు దాచింది నాధనలో పాపములు చేసాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే మనసు ఓ దాచింది నా రాధనలో నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయం నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించేద నిత్యము నిన్నే కలుగున్నందుకు ఏసయ్యా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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాము మనము రోజు నిత్యం వింటున్న వాక్యమే కాకపోతే దేవుడు మనతో ఈ రోజు మరొక విధానంలో మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో ఈ వాక్యం ని పంచుకో నా ఇచ్చిన కష్ట సమయం కొరకై వందనాలు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు నాలుగు వచనాలు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు నాలుగు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసంకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందము అని ఎంచుకుని మీరు పరిపూర్ణులను ఏ విషయంలోనైనానూ కొని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి సమస్య అంతా మనకు ఈ ఓర్పు దగ్గరకు వచ్చేస్తుంది నానా రకముల శోధన చేత మీరు బాధింపబడుతున్నప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోనండి అంటున్నప్పుడు మనకు అక్కడ ఆనందం కలగటం లేదు చింతిస్తున్నాం ఆనందం కలగలేదు కాబట్టి చింతిస్తున్నాం ఎందుకు అంటే మనము మన విశ్వాసంలో ఎంత గట్టిగా ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నామో అంతే గట్టి సంకల్పంతో సైతాన్ని కూడా ఎదురు చూస్తుంది మన బలహీనత ఎక్కడో అని ఎప్పుడైతే మనము ఓర్పు నశించి ఓర్పు నశించి అంత మటుకు ఓర్పుతో ఉంటున్నాము కానీ ఒక సెకండ్ ఓర్పు నశిస్తే చాలన్నమాట దానికి ఆ సమయం సద్వినయోగం సద్వినియోగం చేసుకుంటది ఓర్పు పుట్టించును మనకు మనకు కలిగే ప్రతి పరీక్ష ఓర్పుని పుట్టించాలి అది ఓర్పును పుట్టిస్తేనే మనం శోధల్లో పడుతున్నప్పుడు అది ఆనందమని పెంచుకుంటున్నాము అలాగే సంపూర్ణులుగా అనునాంగులుగా ఏ విషయంలో నేను కొలువలేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగించాలట ఓర్పుకి మనం టైం ఇవ్వాలి బీ పేషెంట్ టు లిసన్ బి పేషెంట్ టు వేర్ ద ప్రాబ్లమ్స్ అంట ఓర్పు తోటి కొన్ని సమస్యలను మనము వెయిట్ చేయాలి ఎందుకంటే అది మన నిరీక్షణను వ్యర్థం చేయదు ఆ ఏం చెప్తున్నాడు యాకొబ్బో రాసిన పత్రిక మీరు సంపూర్ణులుగాను అనునాంగులుగాను ఏ విషయంలోనైనా కొద్దువ లేని వారై ఉండినట్లు కొ దేంట్లో కూడా మనకు డెఫిషియన్సీ ఉండద్దు ఏ విషయంలో కూడా కొదువలేని వారై ఉండినట్లు ఓర్పు మన విషయంలో ఏం చేయాలంట తన క్రియను కొనసాగించాలి కానీ మన మనకు వచ్చిన సమస్యల్లో ఆ ఓర్పు లేకపోవటమే ఆ ఓర్పు లేకపోయేసరికి వెంటనే దుష్టుడు మనలోకి విపరీతమైన ఆలోచనలను కురిపిస్తుంటాడు ఎందుకంటే ఒక సెకండ్ చాలన్నమాట దానికి మన విశ్వాసంలో సడలుతున్నాం కొద్దిగా బలహీన పడుతున్నాం అనేసరికి మనకు దానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది చింతించడం స్టార్ట్ చేస్తాం అనమాట కాబట్టి కాత దేవుడు ఏమంటుండో చింతించటం ఏమీ సాధించగలరు మీరు ఒక మూడడు ఎత్తైన పెంచుకోనగలరు అని మతలో చెప్తున్నాడు ఏసై ఇరవై ఇరవై ఏడు వచనంలో ముప్పై ఒకటిలో ముప్పై రెండు మన తర్వాత చూసుకోవచ్చు చింతించట వలన మనం ఏమి చేయగలము ఒక మన మూరడు మన ఎత్తుని మూరడు పెంచుకోనగలమా భయము ఈ శోధనలు ఓర్పు కారణం ఏంటంటే భయం ఎందుకీ భయం అంటే అదే దాని అస్త్రం ఆయుధం భయం పుట్టించటం శోధన రాగానే పరీక్ష రాగానే మనలో భయం పుట్టిస్తుంది అది భయం పుట్టించినప్పుడు ఎందుకంటే స్ట్రాంగ్ ఉన్నాం బీ స్ట్రాంగ్ ఇన్ మై ఫేత్ అంటాం మనల్ని మనం అనుకుంటాం యూ బీ స్ట్రాంగ్ బీ స్ట్రాంగ్ అని చెప్తుంటాం కానీ మన ఎదుట కనిపించే పరిస్థితులు మాత్రం మనల్ని స్ట్రాంగ్ గా ఉండనివ్వనమాట అలాడు ఒక సెకండ్ మనం చలించిన చాలు అది తన ఆయుధం మన మీద ఉపయోగిస్తుంది ఫస్ట్ ఆయుధం ఏంటి రేపటిని గూర్చిన భయం క్రియేట్ చేస్తుంది రేపట్ని కూర్చిన భయం మనకు తెలుసు మన ప్రభువు శోధిం శోధించడు శోధింపనీయడు ఒకవేళ శోధన వచ్చినా దానితో అదే యాగ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఈ వచనం యాగవ పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు అని ఎవనిని శోధింపడు కనుక ఎవడైనా నువ్వు శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుతున్నానని అన తను అక్కడే మనకు శాతను ఈ పదం పలికిస్తానమాట దేవుడు నన్ను ఇంతగా శోధించిందంటే అనేసి మనం నోరు ఉంటాం అదంటే మనకు తెలియకుండానే మనం అనేసిన మాట అనమాట దానికి కారణం ఏంటంటే ఆ సైతాను మన పక్కనే ఉండి మనల్ని ప్రేరేపించటం ఎందుకు అది మనకు భయంని క్రియేట్ చేస్తుంటుంది సమస్యలు వస్తున్నాయి పరీక్షలు వస్తున్నాయి తట్టుకోగలము ఎందుకంటే నేను ఓర్పుతో కనిపెట్టుకుంటా నా దేవుడినను సిగ్గుపరచడు ఎంత ధైర్యంగా మనలోని అంతరాత్మ ఘోషిస్తున్నా కూడా అది బయట నుంచి మనల్ని ఒక్క సెకండ్ మాత్రమే అది కూడా అందరినీ భయపెట్టదు ఇంట్లో ఒక్కరిని భయపెడితే చాలన్నమాట కుటుంబం అందరికీ కదిలించేస్తుంది అది రేపటిని కూర్చిన భయమే అది ఫస్ట్ మనల్ని పడద్రోహితానికి చేసే ఒక పెద్ద వెపన్ రేపటిని కూర్చిన భయం రేపు ఏం జరగబోతుందంటే దేవుడేమంటుంది రేపటి సంగతి రేపు చూసుకుంటది కదా రేపటి సంగతి రేపు చూసుకుంటది అంటే ఈ రోజుకు ఈ రోజుకు చాలు మీకు ఈ సమస్య ఈ సమస్య నుంచి బయటపడండి రేపటి నుంచి రేపు చూద్దాం దేవుడు ఎంత ఈజీగా అంటున్నా కూడా సాతాను దాన్నే బలంగా చూపిస్తుంది అనమాట ఈ రేపటిని కూర్చిన భయం అనేది మనలో ఎప్పుడైతే మొదలవుతుందో సాతాను వెంట వెంటనే తన అస్త్రాలు ఉపయోగిస్తుంది ఏంటది ఫస్ట్ మనకు నిరుత్సాహం డిసప్పాయింట్మెంట్ అంటాం ఎంత నిరుత్సాహ పడుతుంది అంటే అది మనము మన విశ్వాసంకే ఒక్కోసారి అప్పుడప్పుడు మనకు ఒక ప్రశ్నను మనం వేసుకోవడం ఇంతకు నేను విశ్వసిస్తున్నానా వస్తే నాకెందుకు వచ్చింది ఈ కష్టము అనేది కొన్ని క్వశ్చన్స్ స్టార్ట్ అయితే అన్నమాట మనసులో నుంచి ఆ నిరుత్సాహమే దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది ఇది కదా సాతానుకు కావాల్సింది దేవుడి నుంచి దూరం చేయాలి అంటే నీకు ముందు భయంని క్రియేట్ చేస్తుంది నీలో ఉన్న చింతలన్నిటినీ అది క్యాష్ చేసుకుంటుంది అనమాట రేపటి భయం క్రియేట్ చేయగానే అప్పుడే నిరుత్సాహం అనేది మనలో మొదలవుతుంది ఎందుకంటే అది భయపెట్టడమే దాని పని దేవుని దేవుడి కార్యముల మీద నమ్మకం కోల్పోవటం అంటే మనం భయపడటం ఎందుకు అంటే ఆ భయం ద్వారానే అది మనలో నుంచి మన మన విశ్వాసపు శక్తిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఇది మనం కొన్నిసార్లు ఎంత స్ట్రాంగ్ ఉన్నా మన కుటుంబీకుల నుంచి కూడా ఈ సమస్య ఎదురవుతుంటది కుటుంబంలో ఒకరిని వాడుకుంటుంది బలహీనులని వాడుకొని ఆ రేపటిని కూర్చిన భయం ములులాగా చూపించి నిరుత్సాహం కలిగ చేస్తుంటది దాని ద్వారా భయపెట్టేస్తుంటది అందరినీ ఈ భయం అనేది ఈ రేపటిని కూర్చిన చింత అనేది ఇది మన పని కాదు ఇది అన్య జనుల వార్తలో అన్య జనులు వీటి గురించి భయపడతారు ఎందుకంటే వారికి ఆధారం లేదు నిరీక్షణ లేదు విశ్వాసం లేదు కాబట్టి అన్య జనులకి ఈ పని నిన్ను అన్య జనులతోటి సమానంగా చేసేస్తుంది అనమాట సైతాన్ రేపటి కూర్చిన ఆ యొక్క చింతని దానికి ఏమవుతుందంటే నువ్వు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునటం మానేసి స్టార్ట్ చేస్తావు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట మొదలు పెడతావు అన్య జనుల వలే ఆలోచిస్తున్నావు ఒక విశ్వాసిగా రక్షింపబడిన వ్యక్తిగా ఆలోచించడం మానేసి అన్య జనుల వరే ఆలోచిస్తుంటారు ఎందుకంటే రేపటి గురించి రేపు ఏం చేద్దాం రేపు ఏం తిందాం లేని శరీరం గురించి ప్రాణాల గురించి ఆలోచించేవాళ్ళు వీళ్ళు మన ఆ అవసరం ఎందుకంటే మన నిరీక్షణ యేసులో ఉంది రేపటిని ఆయన చూసుకుంటాడు మన ప్రతి భాగోగులోని చూసే దేవుడు ఆయనే ఈ అన్య జనుల మనం ఎప్పుడైతే నిరుత్సాహపడతామో భయపడతామో రేపటిని కూర్చిన ఈ చింత రేపటిని గుర్చిన ఈ చింత ఈ చింత ఏం జరుగుతుంది అంటే మనలో ఆందోళన ఒక రకమైన ఎక్సైట్మెంట్ అనమాట ఏంటది అది మనల్ని భయ భయ భయబీచ్లకు భ్రాంతికి లోన్ చేస్తుంది ఆందోళన ఒక రకమైన మనసులో ఒక భయం అనమాట ఒక భయం ఆందోళన అంటే ఆ దూరుగా చెందుతామంటాం ఇది ఈ చింత విశ్వాసులను అవిశ్వాసులుగా మారుస్తుంది అందుకే విశ్వాసంతో ఉండాలి ఎల్లప్పుడు ఈ చింతించిన వాళ్ళు భయపెట్టే వాళ్ళందరూ కూడా స్థాతం మనుషుల్ని లోపపు అన్యాటాలని ఆదరించే వారి నుండి మనకి వస్తుంటాయి వెంటనే ఏంటైనా దూరం పెట్టాల్సిందే ఎందుకంటే వీటి ద్వారానే మేము ఆవృద్ధి అనేవి అన్ని మనము ఎదుర్కొని ఉంటాం విశ్వాసులను అవిశ్వాసులుగా చేస్తుంది ఒక్క నిమిషం బ్రదర్ ఒక్క నిమిషం సో మనం ఏం గమనిస్తున్నాం ఇక్కడ అన్య జనులు ఈ విధంగా భయపడతారు ఈ విధంగా ఆలోచిస్తారు ఈ కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత శోధనల నుంచి తప్పించేవాడు మన దేవుడు కాబట్టి ఆ శోధనల విషయంలో మనం ఈ ఓర్పు వాడు అక్కడున్నాడు మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో చూస్తాం మనం మొదటి పేతురు ఐదవ ఏడవ ఏం గమనిస్తున్నాం అక్కడ మనము అధ్యాయంలో మన కొరకు చింతించువాడు ఎవరైనా మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో ఏడవచ్చేం చేస్తారు వరలోకంలో మన గురించిన సాక్ష్యాలు పలుకుతున్నప్పుడు మనం ఇవన్నీ మన గురించి ఆలోచిస్తున్న దేవుడు మన గురించి ఆలోచిస్తున్న దేవుడు అంటే మన చింతనన్నీ ఎరిగిన దేవుడు మన ఓ మన ఎరిగిన దేవుడు ఆయన వీటన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు అని ఏమంటున్నాడు ఒక వార్త చెప్తాం చూద్దాం అక్కడ ఐదో అధ్యాయం ఏదో మీ విషయం పెట్టుకుంటున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మీ యావత్తు ఆయన మన లో నుంచే మొదలవుతుంది కాబట్టి ఆ భయాన్ని మన దగ్గరే పెట్టుకుంటున్నాం ఆ భయాన్ని మన దగ్గరే పెట్టుకుంటున్నాం దూరంగా ఆన్యసేపు మనకి చాలా మంచి సెకండ్ కూడా అది మనని ఆయన మన ప్రతి అవసరము తీర్చు దేవుడు ప్రతి అవసరాన్ని తీర్చి దేవుడు మనకు తెలుసు ప్రభు మన గురించి ఆలోచిస్తున్నాడని ప్రభు మన తన దూతలను పంపించి మనల్ని ఎన్ని రకాల శోధనకి తప్పించాలో ఆపదల నుంచి కాపాడాలో ఆయనకు తెలుసు అంటే కొద్ది కాలం మనం ఏమంటున్నాం ఇక్కడ కొద్ది కాలము బాద్ అనిపించిన తర్వాత సర్వకృపానిధి అయిన దేవుడు క్రీస్తులు తన శాశ్వత మహిమకు మిమ్మలను పిలిచిన దేవుడు కాబట్టి మనం ఆలోచిస్తాం అనమాట మనల్ని పిలిచిన దేవుడు మనల్ని పట్టించుకునే దేవుడు మన చింత యావత్తును ఆయన మీద వేస్తే దానికోసం ఏర్పాట్లు చేసుకునే దేవుడు ఎందుకంటే తండ్రి తన పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఏసేయ మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు అందుకే మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు మనం ఒకవేళ ఆందోళన చెందుతున్నామంటే అది ఆయనని అగౌరవపరచటమే చింతిస్తున్నాము అంటే ఇట్ ఈస్ డిస్రెస్పెక్ట్ఫుల్ టు గాడ్ దేవుడికి రావాల్సిన గౌరవం మనము ఇవ్వటం లేదని అర్థం మనం చింతించడం ద్వారా అది తప్పు చేస్తున్నాం అనమాట ఎందుకంటే చి పాపం అంటాం చింతించట పాపమే అంటాడు దేవుడు దేవుడిని అగౌరపరచటం అనమాట కాబట్టి దేవుడి విశ్వాసులకు కూడా నియమించిన పద్ధతి ఇదే బాధలు కష్టాలు మనం అనుభవిస్తున్నవన్నీ కూడా దేవుడు ఏమంటున్నాడో చూడండి ఏమంటున్నాడు దేవుడు మనల్ని క్షేమంగా నడిపినంత వరకు మనకి ఏ బాధ లేదు ఒక్క సెకండ్ మనకు క్షేమము తప్పి మనల్ని మనల్ని బలహీనపరుస్తున్న సంఘటనలు ఎదురైనప్పుడు అక్కడే మనము బలవంతులుగా కావాలి అనేది దేవుడి యొక్క ఆకాంక్ష ఎక్కడ మనం బలహీనంగా ఉంటున్నామో ఆ విషయంలో మనము బలపరచబడాలి శోధనలను జయించుటకు కావాల్సిన శక్తిని ఇస్తున్నాను అని దేవుడు ఆ మాటను నమ్ముతున్నాం కానీ మనం అక్కడ చేస్తున్న పొరపాటు ఒకటే ఓర్పు తగ్గిపోవటం సహనం లేకపోవటం సహనం కోల్పోవటం ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా కూడా ఇది అప్పటికప్పుడు విశ్వాసంలో ఉన్నప్పుడు వేడి వేడిగా వింటున్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది మనసులో కానీ ఒక తిన్న శోధన ఇంట్లో రాగానే మన అవసతులన్నీ అయినా దేవుడు ఆయన తెలియదా మనకి ఏం శోధన వచ్చింది అండ్ తెలిదా వాటిని వాటి నుండి ఎలా తప్పించుకోవాలా అన్ని తెలుసు కాకపోతే మనం దేవుడికి టైం ఇవ్వట్లేదు ఆయన కార్యం జరగటానికి మనము ఆయనకు సమయం ఇవ్వాలి కాకపోతే ఓర్పు లేకపోవటం ద్వారా చాలా చాలా అనర్ధాలు జరుగుతున్నాయి అందుకనే విశ్వాసంలో ఎంతో మంది ఎంతో బలంగా ఎంతో బలంగా సేవ చేసిన వాళ్ళు కూడా చివరికి ఒక దశ ఎట్లా వచ్చేస్తుందంటే వారికి ఈ లోకరీతి శ్రమలు ఈ లోకరీతిగా ఆయాసకరమైనవి ఏదైనా జరిగినా చిన్న సంఘటన కుటుంబంలో జరిగినా వాడు ఓర్పును విడచి ఓర్పును వేడచి స్వబుద్ధిని ఆధారం చేసుకొని సొంత ప్రయత్నాలు మొదలు పెడతారు దేవుడి కార్యానికి తావి ఇవ్వకుండా అప్పుడే వాళ్ళకు రేపటిని గూర్చిన భయం ఇవ్వాలే ఇట్లుందంటే మరి రేపెట్లుంటదో ఇదొకటి తాతను మనలో వేసే ప్రశ్న ఈ రోజే ఇంత భయంకరంగా ఉందంటే రేపు ఇంకెట్లా ఉంటదో చాలా ఈ చేతబలు మంత్రాలు చేస్తున్న వాళ్ళకి చాలా మంది ఇట్లాంటి అడ్వైజ్లు ఇస్తుంటారు ఇప్పుడు ఇవాళ పౌరులు కాబట్టి ఇవాళ ఇట్లుంది అమవాస్కి ఇంకా భయంకరంగా ఉంటుందని భయపెడుతుంటారు ఈ అన్ని జనులు ఆచారాలు ఇవి అన్య పని రేపు పోటీ చింతించడం అనేది అన్యం చేయాల్సిన పని మనకు కాదు ఎందుకంటే మన ఆయన చింతిస్తున్నాడు భరోసా దేవుడు ఇస్తున్నాడు మొదటి పేదరి పత్రికలు నీ గురించి నేను చింతిస్తున్నా రుబ్బెందుకు చింతిస్తావు నీ చింత యావత్తుని ఆయన మీద వేయమంటున్నాడు కానీ మనం చాలా చేసే పని ఏంటంటే ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన విజ్ఞాపలన్నీ పెట్టి ప్రభా ఇవి నా సమస్యలని ఆయనకు ఒక లెటర్ ఇచ్చేస్తున్నాం ఇచ్చేసి థ్యాంక్ యూ జీసస్ నువ్వు నాకు కార్యం చేస్తున్నావు ప్రభ అని చెప్పి ఆ లెటర్ మళ్ళా జోబులు పెట్టుకొని వెళ్తాం అనమాట ఇట్లా ఉన్నాయి ప్రార్థనలు ఎందుకంటే సమస్యని దేవుడి దగ్గర పెట్టి మన దాన్ని చేతుల ఖర్చుఫ్లకు పరచుకొని బయలుదేరుతున్నాం కాబట్టి మన సమస్యలని ఆయన తెలిసినప్పుడు మన ప్రతి అవసరాన్ని తీర్చును ఆయన సమస్తే దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తానంటాడు ఎక్కడ ఫిలిప్పి పత్రికలో నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనకు ఈ మాట కనిపిస్తుంది మన ప్రతి అవసరం తీర్చే దేవుడు మనకు ఏమి అవసరమో జరిగిన దేవుడు ఆ అవసరాలను కూడా తీర్చే దేవుడు ఆయన ఆ కూడా తీర్చే దేవుడు నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వచనంలో ఒక మాట చూద్దామా కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరం మీ ప్రతి అవసరమును తీర్చును తన మహిమలో గాడ్ ఈజ్ రిచ్ టు గివ్ యు ఎవ్రీథింగ్ ఈజ్ రిచ్ గివింగ్ యు ఎవ్రీథింగ్ ఎందుకు అంటే ఆయన సమర్థుడు ఇవ్వటానికి సమర్థుడు ఆయన దగ్గర ఏ కొదువ లేదు ఆయన దగ్గర ఏ కొదువ లేదు తన ధన సమృద్ధిలో నుంచి వారి అవసరాలని తీర్చే దేవుడు మన దేవుడు ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది తన బిడ్డలు తన పట్ల ఉంచిన విశ్వాసం నమ్మకంని బట్టి తనపై ఆధారపడి బ్రతుకుతున్నారు అన్నటువంటి ఒక గొప్ప కార్యం బట్టి వారికి ఏది చేయటానికైనా దేవుడు ఇష్టపడే దేవుడు మనుషులను దేనికోసమైనా మనం అడగవచ్చు అవసరం వచ్చినప్పుడు అయితే అది కొన్నిసార్లు వాళ్ళు తెప్పేస్తారు మనుషులు అడిగినప్పుడు మన పక్షాన దేవుడే అది చేస్తాడు మనం అడగద్దు దేవుని అడిగితేనే మన కోసం ఎవరిని పంపాలనో ఆయన ఎవరిని సిద్ధపరిచిండో ఆయన ముందుగానే నిర్ణయించుకుంటాడు ఎందుకంటే అది మన అవసరం తీర్చటము ఆయన చిత్తమై ఉన్నది కాబట్టి సో ఎవరో ప్రేరేపించి మనకు వారి ద్వారా సహాయం చేయించగల సమర్థుడు మన దేవుడు కాబట్టి మనం అడిగేటప్పుడు మన చింతలను గురించి మాట్లాడుకునేటప్పుడు మన బాధలు చెప్పుకునేటప్పుడు మన ఆధ్యాత్మిక అక్కరలను కూడా దేవుడు తీరుస్తాడు ఈలోక రీతిగానే కాక ఆధ్యాత్మికంగా కూడా మన అవసరతులని తీర్చే దేవుడు ఎందుకంటే మనకు అవసరం అని దేవుడికి అనిపించినవి అని అర్థం మనకి ఇవి అవసరం అని దేవుడు తెలిస్తే చాలన్నమాట మనం అడగక మునిపే మనం ఒక మాట వింటూ ఉంటాం అడగక మునిపే మనకు అన్ని ఇచ్చేవాడు అడిగితే కూడా అడిగిన దానికన్నా మరి అధికంగా దయచే దేవుడు ఇన్ని వాగ్దానాలు మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు చింతిస్తామంటే కొన్నిసార్లు చెప్పినాం కదా శోధన ఇవి కొన్నిసార్లు పరీక్షలు అనమాట ఈ పరీక్షలు శారీరకంగా ఉంటాయి ఆర్థికంగా ఉంటాయి ఆరోగ్య పరంగా మా మానసిక పరంగా కొన్నిసార్లు సామాజిక పరంగా ఎన్ని రకాల పరీక్షలైనా సరే మనం వీటిని జయించాలనుకున్నప్పుడు మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఈ పరీక్షలు మన విశ్వాసంనే ప్రశ్నిస్తున్నాయి ఈ పరీక్షలు మన విశ్వాసంనే పరీక్షిస్తున్నాయి అనమాట అందుకే నీ భారము ఎహోవ పైన వేయము ఆయనే నిన్ను ఆదుకొను నీ భారము ఎహోవ పైన కీర్తనలో కీర్తనకారుడు ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఎన్నడు కదలనీయడు నీతి మంత్రులను ఎన్నడు కదలనీయడు ఆయన కాబట్టే ఆ అభయముని ఆ అభయంని మనము మన మనసులో భద్రపరచుకోవాలి ఎందుకంటే రేపటి గురించి చింటి అనేది మన పని కాదు అని దేవుడు ఒక్కడి నుంచి చెప్తున్నాడు గట్టిగా చెప్తున్నాడు మన పని కాదది రేపటిని గురించి ఆలోచించడం అనేది మన పని కాదు ఇది అన్యులు చేసే పని చింతించడం అనేది అన్యులు చేసే పని కాబట్టి మనం ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడే మనం దేవుడు మనకు అనుగ్రహించే కాల ఇది శాతా నుంచి వచ్చిందా నాకు ఇది దేవుడు నన్ను శోధిస్తున్నాడు నన్ను పరీక్షిస్తూ దేవుడు ఎప్పుడు శోధించాడు పరీక్షిస్తాడు మనల్ని కాబట్టి ఇది పరీక్షణ శోధన అనేది మనకు తెలియాలంటే వాక్యము మనకు బోధించాల ప్రభున యేసు ఈ కార్యం ఒక గొప్ప విశ్లేషణ ఇస్తున్నాడు మనకి ఎక్కడ అంటే ఆ రాసినటువంటి ఇరవై కీర్తన మనం ప్రతి ఒక్కరము బయహ చేస్తుంటాం చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో దావిదు కీర్తన ఇరవై ప్రార్థనది మీకు అందరికీ తెలిసిందే అది దాంట్లో మీరు ఏం గమనిస్తున్నారు అంటే లాస్ట్ వాక్యం ఒకటి చెప్తుంది నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నేను బ్రతుకు దినములన్నీయూ కృపాక్షేమములే నా వెంట వస్తాయి ఎంత పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నది మీరు ఆ చాప్టర్ మొత్తం మీద ఆ పాజిటివ్ థాట్స్ ఇస్తుంది వాక్యం ఎక్కడ కూడా లోపము లేదు లోటు లేదు కొంచెం కూడా మనకు అవిశ్వాసంతో పలకలేదన్నమాట అందుకే మీ నాలుక తోటి మీరు సమస్తంని పాజిటివ్ గా పలకమంటారు దేవుడు ఆయన ఎట్లా పలికిందంటే భూమి నువ్వు గడ్డిని మొలిపించును గాక అంటే గడ్డిని మొలిపించేసింది అది అన్న పాజిటివ్ వర్డ్ అనమాట ఆ వాయిస్ ఆ శక్తి ఆ వాక్కు ఎంత గట్టిగా పలికిండు దేవుడు అది అవును కాక అది అవును గాక కాబట్టే చింతలు వచ్చినప్పుడు దేవుడు పరీక్షలని మనలో నిలబెట్టినప్పుడు మన పరుగు విజయం వైపు పరుగు తీయాల కానీ వెనకడుగు వేయకుండా అవిశ్వాసంతో నిరుత్సాహపడకుండా భయపడకూడదు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఎన్నోసార్లు ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు దేవుడు భయపడద్దు భయపడద్దు అని సార్లు ఉందంట ఆ పదం బైబిల్ మొత్తంలో అంటే ప్రతిరోజు మనకు చెప్పే మాట భయపడకడి భయపడకడి అన్ని ప్రవచనాలు చెప్తున్నది ఏంటంటే భయపడకూడి నేను మీ దేవుడను మీ దేవుడను నా దేవుడు అనని మనం మనస్ఫూర్తిగా అంటున్నామా హాట్ హార్టెడ్ గా అంటున్నామా అక్కడే మన శోధన మన చింత విషయంలో మన పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దేవుడు చేసే ప్రతి కార్యం బట్టి మనం అందుకే ఎందుకంటే దేనికోసమైనా అడుగుతున్నప్పుడు దేవుడు డైరెక్ట్ గా వచ్చి చేయకపోయినా కొన్నిసార్లు తన మనుషుల ద్వారా కొన్నిసార్లు తన సేవకుల ద్వారా చాలా సార్లు ఆయననే డైరెక్ట్ ఆయనే డైరెక్ట్ గా స్వరంతో మాట్లాడటము లేకుంటే మనుషులను సహాయం చేయటం మనం స్థిరంగా ఉంటేనే మన విశ్వాసంలో లోపం లేకుండా ఉంటేనే అది మనస్ఫూర్తిగా హండ్రెడ్ అని మనం అనుకుంటే తప్ప మనము చెప్పలేని మాట ఇది చెప్పలేని మాట ఇది ఎందుకంటే మనము దేవుడి కొరకు కార్యలు చేస్తున్నప్పుడు ఈ శోధనలు అనేవి సహజం సేవకులకైతే మరి ఎక్కువగా శోధనలు వస్తుంటాయి ఎందుకంటే వారు ఆత్మల సంపాదన ఆత్మలకై వారి ప్రయాసం ఉంటుంది కొండలు గుట్టలు వాగులు అడవులు అరణ్యాలు ఇలాంటి ప్రయాసంలో వారిని బలహీన పరచటానికి వాడి వెంబడే శోధకుడు పరుగు తీస్తుంటాడు ఎక్కడ దొరుకుతారా వీళ్ళు అని ఎక్కడ దొరుకుతాడా అని కొన్నిసార్లు ఆకలి విషయంలో ఎక్కువ శాతము ఆకలి విషయంలో అది మనల్ని చోధిస్తాడు చోధిస్తాడు ఇంత సేవ చేస్తున్నాము ఇక్కడ కనీసం తిండి లేదు కనీసం కూర్చునే స్థలం కూడా లేదు మనకు అని కొన్నిసార్లు చోధిస్తూ కాబట్టి మనం ఏం చేయాలంట చింత గురించి కొంచెం ఆలోచించాలా మనల్ని చింత వేధిస్తుందా శోధనలో పడటానికి అవకాశం ఉన్న సందర్భాలు మన కుటుంబాలలో చాలా ఉంటాయి భర్త రూపంలో భార్య రూపంలో పిల్లల రూపంలో లేకపోతే ఇరువు పొరుగు రూపంలో కూడా కొన్ని శోధనలు మనకు వస్తూ ఉంటాయి ఆ శోధనలలో మనము భయపడటమా నిరుత్సాహపడటమా ఈ శోధనలను ముంచేస్తుంది అని కొంతమంది అంటారు చాలా మందిని వింట నోట నేను విన్న మాట ఏంటంటే మందులు వేసుకుంటున్నా ఎన్ని ట్రీట్మెంట్లు అవుతున్నాయో ఎన్ని స్కానింగ్లు అవుతున్నాయో మరి ఏంటో ఇది ఏం చేస్తుందో ఈ మందులు ఏమవుతున్నాయో అసలు అని ఒక రకమైన నిరుత్సాహం వాళ్ళలో నిరుత్సాహం వచ్చింది అంటేనే ఖచ్చితంగా దేవుణ్ణి నిందిస్తావు తర్వాత నెక్స్ట్ స్టెప్ అనమాట నిరుత్సాహం వస్తే నెక్స్ట్ స్టెప్ దేవుణ్ణి నిందించటం అందరికీ అన్ని సమకూర్చిన వాడవు నా ఒక్క విషయంలో ఇంతగా ఎందుకు తీవ్రంగా శోధిస్తున్నావు ప్రభు అని క్వశ్చన్ చేసే స్వభావం నేర్పిస్తుంది సైతాన్ మనకు అంతరు బాగున్నారు నాకు అన్ని విషయాలు అన్ని బాగున్నాయి మరి ఒక్క విషయంలో ఏంటి ఒక చిన్న డౌట్ ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భాలు చాలా చాలా మనకు వస్తూ ఉంటాయి ఈ వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలంటే దేవుడి వాక్యం తీసుకొని వాక్యంని పరిశోధిస్తాం ఎందుకు శోధనలు వస్తున్నాయంటే పరీక్ష కొన్నిసార్లు ఈ పరీక్ష మమ్మల్ని ఈ పరీక్ష మనల్ని ఈ పరీక్ష నన్ను బలపరచటానికే అనేది మనం ఒకటి నిశ్చయంగా తెలుసుకోవాలి నన్ను బలపర్చటానికి కాబట్టి ఈ పరీక్షలో నేను గెలవాలి ఈ దృక్పథము మనలో రావాలి అంటే అదే మన పాజిటివ్ మైండ్ సెట్ అంట నెగిటివ్ గా పలకూడదు మాటని నెగిటివ్ గా పలకూడదు ఇది నేను చేయగలను నా దేవుడు సమర్థుడు నా దేవుని అందరి నేను ఇవన్నీ చేయగలను అని ఆ వాక్య ధ్యానం తోటి మనము సైతాన్ని గర్దిస్తూ ఉండాలి అది ప్రత్యక్షంగా ఎదురుగా నిలబడి నేనేమీ అడగదు కానీ నీ చెవులో రింగు రింగు అంటూ వినిపిస్తుంటదమాట రింగ్ అది వినిపిస్తున్నప్పుడు వల్ల భయం జనాలకి భయం వేస్తుంటది ఈ భయం వలననే కదా అది వాళ్ళని లొంగ తీసుకుంటారు నీలో భయం కలిగించింది అంటే అది సాగం విజయం పొందినట్టే ఇంకా మిగతా సాగము నిన్న పూర్తిగా లొంగ తీసుకోవటమే కాబే అప్పవాదిని ఎదిరించుడి అప్పుడే అది మీ వద్ద నుంచి పారిపో నీలో భయం నిం నింపుతోందా నీకు రేపటిని గూర్చిన చింత వేధిస్తోందా అది సాతాను క్రియేట్ చేసింది ఎదిరించు రేపు నాకు బాగుంటది మై గాడ్ ఈజ్ విత్ మీ మై గాడ్ ఆయన నేడు నిరంతరం ఒకటే రీతికున్న దేవుడు మారని దేవుడు కాబట్టి ఎంత చింత వచ్చినా ఎంత భయం వచ్చినా నన్ను ఎంత మంది శోధించినా నేను పడను నేను నిలదొక్కుకొనే ఉంటాను ఎందుకంటే నీతిమంతుడు మనం ఏం నేర్చుకున్నాము నీతిమంతుడు భయ దేవుని ఎందు భయభక్తులు గలవారు దాచించిన మేలు వారికి ఎంతో గొప్పది అందుకే విశ్వాస జీవిస్తాడు నీతిమంతుడు విశ్వాసం జీవిస్తాడు చాలా చిన్న విషయమే కానీ ఇది ఎంత పెద్ద లోటుని క్రియేట్ చేస్తుంది అంటే మళ్ళీ మనము మొదటి నుంచి రావాల్సి వస్తుంది మన విశ్వాస ప్రయాణంలో మళ్ళీ మొదటి నుంచి రావాల్సి వస్తుంది ఎందుకు అది మనల్ని అంతగా భయపెడుతుంది సో ఈ భయము అనే పదాన్ని మనము పారద్రోళాలు ఎందుకంటే అది తీసుకొచ్చేదే సైతానం భయపడటానికి మూలం అనమాట అది కాబే దాన్ని ఎదిరించటానికి మనము వాక్యంలో మరింతగా నిలదొక్కుకోవాలి ఎందుకంటే మనకు తెలుసు దేవుడికి మనకి ఏమేమి ఇవ్వాలి మనకి ఏమి అవసరమో అన్ని ఎరిగిన దేవుడు ఆకాశ పక్షులను చూడుడి దేవుడు ఆకాశ పక్షుల చూడుడి విత్తవు కోయవు అయినా పర్లోకపోతే తండ్రి వాటికి ఆహారాన్ని సమకూరుస్తున్నాడు సమకూరుస్తున్నాడు శరీర విషయంలో ప్రాణం విషయంలో మనము శోధింపబడకు కూడదు ఎందుకంటే అవన్నీ ఎరిగిన దేవుడు మన దేవుడు అవన్నిటినీ ఎరిగిన దేవుడు కాబట్టి మనం ఆయన విషయంలో మనం ఎంతగా ఆనందిస్తున్నామో అంతగా ఓర్పుతో కనిపెట్టుకుందాం ఓర్పుతో కనిపెట్టుకుందాం అన్ని సమస్యలకు మూలము సహనం కోల్పోవటం సహనం అనేది ఒక్క సెకండ్ మనం కోల్పోయినా సరే మనం భ్రష్టత్వంలోనికి జారిపోతాం భ్రష్టత్వంలోనికి జారిపోతాం కాబే సాతాను ఎక్కడ కొట్టాలా అని ఆలోచిస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా అది అటాక్ చేస్తూనే ఉంటది నిరంతరం దాని పనేది ఎందుకంటే అది ఒక దగ్గర స్థిరంగా ఉండేది కాదు ఇటు అటు తిరుగులాడుతూ తన సమయం కొద్దిగానే ఉందని చెప్పి అది విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కాబట్టే ఓర్పుతో సహనంతో కనిపెట్టుకుందాం శ్రమలు వచ్చినాయా భయపడుతున్నామా అయినా సరే మనము ప్రభునందు మన నిరీక్షణ మన నిరీక్షణకు ఆధారం ఎవరు అంటే ఏసయే ఆయన ఎన్ని సహించిండో శోధనలు మనము ఆ శోధనను జ్ఞాపకం చేసుకుంటే బలపరచబడతాం కారణం ఏంటంటే కృతజ్ఞతతో ప్రార్థనతో మనము విజ్ఞాపనతో మన చింతలన్నిటినీ ఆయన పాదాల చెంత పెడుతున్నాం ఆయన పాదాల చెంత పెడుతున్నాం ప్రతి ఒక్క చింతని ఆయనకు అపగేశాం అందుకే మీ చింత యావత్తును నా మీద వేయుడి దేవుడు ఇంతకు మించి అష్యూరెన్స్ ఎవరైనా ఇస్తారా మీ చింత మొత్తం నా మీద వేసేయండి మీరు ఫ్రీగా ఉండండి అని అని చెప్పే దేవుడు ఇంకెక్కడా కనబడతాడా మనకు చింత యావత్తు నా మీద వేయుడు ఎందుకంటే చింతలని తీర్చేవాడు ఆయనే అభయంనిచ్చేవాడు ఆయనే భయ బాంతులకు గురి మన నిరుత్సాహానికి లోను కాకుండా మన నిలబెట్టువాడు ఆయనే ఎందుకంటే ఇవన్నీ అన్యుల కార్యాలు మనం కాదు కదా ఆయన విలువ తన రక్తంనిచ్చి మనల్ని కొన్న అంత ఫ్రెష్యస్ చైల్డ్ ఆఫ్ గాడ్ అంట మనల్ని ఫ్రెష్యస్ చైల్డ్ ఎందుకంటే వెళ్ళలేని ఆ రక్తంతో మనల్ని కొన్న దేవుడు అంత ఈజీగా చింతకు పడిపోతామా భయం వస్తే అంత ఈజీగా మనము బెదిరిపోతామా అంత ఈజీ ఆ వచ్చినప్పుడు దేవుని నిందిస్తామా మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నాం ఎన్నో కొదువలు మనకు ఉండొచ్చు అన్ని అవసరంలు తీరాలి అన్ని అవసతులు దేవుడు తీర్చేస్తాడు అని మనకు తెలుసు కాకపోతే ప్రతి దానికి ఒక సమయం కూడా ఇచ్చేయండి దేవుడు ప్రతి ఒక సమయం ఇచ్చాడు ఆ సమయం కోసమే మనం కనిపెట్టుకోవాలి ఓర్పుతో మనం నిలబడాలి ఆ ఓర్పుతో నిలబడుతున్నప్పుడు మనం ఎదుటి వ్యక్తికి సాక్షిగా కూడా మిగిలిపోవాలి ఓర్పుతో కనిపెట్టుకుంటున్నాం చాలా సార్లు మనకు యశోధకుడు వేసే ప్రశ్నలు ఏంటంటే ఇంత ప్రార్థన చేస్తున్నావు ఇంకా ఏం కార్యం జరగలేదే అని ఒక నెగటివ్ స్టేట్మెంట్ ఇస్తాడు వాడికి అలాంటి అవకాశం మనం ఇవ్వకూడదు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువ ఇది నువ్వు చేస్తున్నావు నా పట్ల నీకు వందనాలు ఏంటది ప్రార్థనతో విజ్ఞాపనతో కృతజ్ఞతతో మన విన్నపాలని ఆయన పాద సన్నిధిలో పెడుతున్నప్పుడు దేవుడు మనకి చెయ్యి ఒక గొప్ప ఆధిక్యతను బట్టి దేవుడికి వందనాలు తెలిద్దాం ఈ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే నేను ఈ ఒక్కసారి మనము కీర్తనలు ఇరవై మూడవ కీర్తన ఒక్కసారి చూసుకొని ముగించుకుందాం కీర్తనలు ఇరవై సంకీర్తన ఇరవై మనం పాట పాడుకుంటున్న పాటే అది ఎన్నో ఏళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి మనము చూసుకుంటున్న పాటే ఆ స్టేట్మెంట్స్ మీరు ఒక్కసారి చూసిన తర్వాత నేను పెట్టను యహవా నాకు కాపరి నాకు లేమి కలగదు పచ్చిక చోట్ల ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు శాంతికరమైన జలమ యుద్ధ నన్ను నడిపించున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు ఎక్కడైనా మీకు నెగిటివిటీ కనబడుతుందా ఈ వాక్యంలో అన్ని దేవుడు కలుగ చూస్తున్నాడు చేస్తున్నాడు అని అంటున్నాం గణాంధకారపు లోయలో నేను సంచరించినను అప్పయమునకు భయపడను ఏ అపాయమునకు భయపడను ఎందుకంటే నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు నా తల అంటి ఉన్నావు నేను బ్రతుకు దినములన్నీయు కృప క్షేమమే నా వెంట వచ్చును కృప క్షేమమే సో భయం వస్తున్నా కూడా శోధనలు వస్తున్నా కూడా మనకి ఎన్నో రకాల విశ్వాసాన్ని పరీక్షించే పరీక్షలు వస్తున్నప్పుడు కూడా మనం అనే మాట ఏంటి నేను బ్రతుకు దినములన్నీయు కృప క్షేమములే నా వెంట వచ్చును చిరకాలము ఎహోవ మందిరంలో నేను నివాసం చేసేదను సమస్యలు రాని రోగాలు రాని ఆర్థిక ఇబ్బందులే రాని ఎన్ని శోధనలు వచ్చినా ఎంతమంది మనల్ని భయపెట్టినా అవమానం ఎదురైనా శ్రమలు వచ్చినా కూడా కృపాక్షేమము నా వెంట ఉంది కాబట్టి నాకు భయం లేదు కృపాక్షేమము నా వెంట ఉంది నా తండ్రి నివాసంలో నేను చిరకాలము అంటాను చిరకాలము నేను ఉంటాను ఈ పాటను మనం బా ఎన్నో సార్లు పాడుకున్నాం కానీ దాంట్లో ఉన్నటువంటి మాటలను చూస్తుంటే మనం ఏం చేస్తాము ఆయన మనకు మనల్ని పరుండ చేయను నడిపించును సేదీర్చును నడిపించుచున్నాడు భయపడను ఎందుకంటే ఆయన నన్ను ఆదరించును సిద్ధపరచును ఆయన నా వెంట కృపాక్షనులనే ఉంచును చిరకాలం నేను ఎక్కడ ఉంటాను ఒక కన్ఫర్మేషన్ అనమాట ఈ కన్ఫర్మేషన్ చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామో శోధనలో పడకుండాన్నట్లు సువార్చికులు సేవకులు ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కానీ మనం సువార్థ సేవ చేసేటప్పుడు మనకు వాక్యం వింటున్న వాళ్ళు కొన్నిసార్లు ఇటువంటి శోధలు కొన్నిసార్లు మతి భ్రమించిన వారు కూడా కొన్ని పిచ్చి ప్రశ్నలు వేసి మనల్ని కన్ఫర్ చేస్తుంటారు ఎందుకంటే వాడు మనల్ని శోధించడానికి వాక్యం వినడానికి రారు కొంతమంది వచ్చి శోధించాలి అని చెప్పి ఎగచాలి చేయాలని చెప్పి కానీ ఇలాంటి వాటికి భయపడే విశ్వాసులం కాదు మనం ఎందుకంటే మన నమ్మకం ఎక్కడుందంట మరణంను గెలిచి లేచిన మరణముని గెలిచి లేచినా మృత్యుంజయుడు మృత్యుంజయుడ ఏసులో ఉంది మన విశ్వాసం కాబట్టి దేవుడి ఇచ్చిన ఈ అశూరెన్స్ ఈ అభయము అనేది మనము ప్రతిదినం స్మరిస్తుండలా థ్యాంక్ఫుల్ నెస్ ఉండాల బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ శోధులను సహించడానికి నీకు అనుదినము శక్తిని ఇస్తుంది ఒకరోజు కాదు అనుదినము ఇస్తున్న శక్తిని బట్టి ఆయన ఆశ్రయించిన నరులు ధన్యులు అని చెప్తున్నాడు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన గాక్రా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా గొప్ప దేవుడవు ప్రభ అన్ని కాలముల ఎందు ఏకరీతిగా ఉన్నవాడవునాయన ప్రతి దినము మమ్మల్ని వాక్యం చేత బలపరుస్తున్నవాడో హెచ్చరిస్తున్నవాడవు దర్శిస్తున్న దేవుడవు నా ప్రభ మా హృదయాంతరంలోని ఎరిగిన దేవుడు ప్రభ మాకు ఏది అవసరమో మాకు ఏది కొద్దువనో అన్ని తెలిసిన వాడవునైనా సమస్తమును నీకు సాధ్యము అని చెప్పి ప్రభ నీక వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న ఏసయా నీకు వాక్యం బట్టి నా తండ్రి ఈ దినము వాక్యం ప్రతి ప్రభ ప్రతి ఒక్క బడిని బలపరచండి అవిశ్వాసం పోకుండా అతన్ని చెదరకుండా ప్రభ భయభ్రాంతులకు లోను కాకుండా చింతించకుండా నాయన ప్రతి పరీక్షలో ముందుకు సాగుటకు నీ వైపు చూస్తూ ముందుకు ఎదుగుటకు ప్రభ విశ్వాసంలో మమ్మల్ని బలపరిచి నడిపించమని ఈ రాత్రి సమయం ప్రభ ప్రతి ఒక్కరిని దర్శించి వారి కోదువలో అవసరం తీర్చమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రైజ్ల సిస్టర్ పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య దేవా అయిన దేవ నీకు వందనాలు స్తోత్రములు నీకు స్థుతులునైనా వందనములు ప్రభ ఇది వైరాత్రికాల సమయంలో ప్రభ ఈ వాక్యంధార ప్రభ మాతో మాట్లాడిన ప్రభ అవును ప్రభ రేపటిని గురించి మేము చింతించొద్దు ప్రభ ఏనాటికి ఆనాటికే మేలు అన్నావు ప్రభ కాబట్టి ప్రభనైనా ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభ మేము మీద ఆధారపడి మేము జీవించాల సమస్తము మా పట్ల మీరు జరిగించగలరు ప్రభ కాబట్టి మా జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా అది మహానందంగా మేము ఎంచుకోవాలా ఎక్కడ మేము కలిగిన ఓపికను ఓర్పును సహనాన్ని మేము కోల్పోకుండా ఎక్కడ మాలో ఉన్న విశ్వాసాన్నించి మేము తొలగిపోకుండా మా నిరీక్షల నుంచి మేము పోగొట్టుకోకుండా ప్రభ నైనా ఎల్లవెల అనుదినము నీలో ఆనందించాలా సంతోషించాలా నీ వాక్యము నమ్మదగినది ప్రభ ఆపత్కాలంలో మీరు ఎంతగానో నమ్మదగిన దేవుడో ప్రభ మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా కానీ మీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది ఎడబాపదు ప్రాభ కాబట్టి అలా శాశ్వత కాలం నైనా మీరు మమ్మల్ని ప్రేమించినారు దేవ శాశ్వతమైన కృప మాకు అనుగ్రహించినారు ప్రాభ కాబట్టి నైనా మాలో శరీరము బలహీనంగా ఉంది కాబట్టే ప్రాభ ప్రార్థన జీవితంలో మేము ఉండలేకపోతున్నాం కొన్ని విషయాలు కొన్ని కారణాల వల్ల ప్రాభ కాబట్టి తండ్రి మేము ప్రార్థనలో ఉండాలా మేము శోధనలో ప్రవేశించకుండా మేము ప్రార్థించాలా ఒకవేళ మేము ప్రవేశించినా కానీ తండ్రి మేము ఓర్పు కలిగి ఉండాలా ఆనందంతో వాటిని ఎదుర్కోవాలా వాక్యం ద్వారా ప్రతి వాటిని మేము జయించాలా మా జీవితంలో ఎక్కడ మాకేమైపోతుంది రేపటి దినం నా జీవితం ఏమైపోతుంది అన్న ఆలోచన చింత ఏది లేకుండా మీలో నెవడు చింతించట వలన తన ఎత్తు మురడు ఎక్కువ చేసుకోగలడన్నావు ప్రభ ఆ రీతిగా నాయన మా గురించి మీరు చింతించుతున్నారు కనుక మా చింత యావత్తు నీ మీద వేయాలా మా భారం నీ మీద మోపాలా తండ్రి ప్రతిదీ ప్రభ నీ మీద ఆధారపడి నాయన నీ దగ్గర సమస్తం పొందుకొని మేము జీవించాలా ప్రభ ఈ రాత్రికాల సమయంలో ప్రభానైనా సిస్టర్ ద్వారా తండి సిస్టర్ లో మీరుండి పరిశుద్ధాత్మడా తండి మీరు మాతో మాట్లాడినారు మమ్మల్ని బలపరిచినారు ధైర్యపరిచినారు మా విశ్వాసాన్ని స్థిరపరిచినారు ప్రభ కాబట్టి ఇక మిదట ప్రభానైనా మేము ఎని తిరిగి చూసుకోకుండా ప్రతి విషయంలో ప్రభ నేను నీ వైపు చూస్తూ ముందుకు సాగే జీవితం మాకు దయచేయమని అలాగే ప్రభా శ్రీనివాస్ బ్రెదర్ ని మీరు ముట్టండి ఆయన కన్నును ముట్టి తాకి తండ్రి మీరు స్వస్థపరచండి రేణుకా సిస్టర్ కూడా ప్రభా ఆపరేషన్కి వెళ్తుండగా ఆటంకాలు తొలగించి ఆపరేషన్ జరుగుటకు తన కన్నుని తాకి స్వస్థపరచమని తన ఆపరేషన్ లో ప్రభ మీ సన్నిధి మీ కృప తోడుగా ఉంచి మీరు కాపాడమని ప్రభా మేము ప్రార్థిస్తున్నాం అలాగే రవిచల్ల బ్రదర్ కిడ్నీ లివర్ ని హార్ట్ ని మీరు ముట్టండి తండ్రి మీరే స్వస్థపరచండి తన ప్రతి ఒక్క మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ఆ యొక్క కంటి ఆపరేషన్ లో కూడా ప్రభా ఆటంకాలు తొలగించి ఆపరేషన్ మంచిగా జరుగుటకు మీ కృపా మీ సహాయం దయచేయండి అలాగే వాళ్ళ మనవరాలు రిషితానే చిన్నపాపకు ఆ చెయ్యి సీన్ పట్టి చెన్నై వెళ్ళినారు ప్రభా ఆ బిడ్డకి అక్కడ మీరు తోడుగా ఉండి తండ్రి ఏ కీడు దరిచెరకుండా ప్రభా ఆ చెయ్యిని కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచమని అలాగే కామమ్మ సిస్టరు రామచంద్ర రాజేష్ క్యాన్సర్ బ్రదర్స్ గురించి మేము ప్రార్థిస్తుండే వాళ్ళ ముగ్గురిని మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి మీరు పొందిన గాయముల చేత స్వస్థత కలుగుతుంది అరితిగా రీతిగా మీరు పొందిన గాయంలో చేత ఉన్న స్వస్థత వాళ్ళ ముగ్గురికి అనుగ్రహించి వాళ్ళ ముగ్గురిని మీ రక్షణ మార్గంలోకి నడిపించమండి తండ్రిని మేము ప్రార్థిస్తున్నాం ప్రభానాయన అలాగే చిన్నబాబులు లక్కిన్ కూడా మీరు జ్ఞాపం చేసుకుని ఆ మంచి ఆరోగ్యం వాళ్ళ నాన్న కూడా సంపూర్ణంగా రక్షణ పొందాలా మారు మనసు పొందాలా ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులు అన్నిటిని మీరు గద్దించి కుటుంబంలో మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది దించండి భార్య మధ్య ద్వేషాలు తగాదాలు కలగజేస్తున్న ప్రతి శక్తులను మీరు గద్దించి మీ సమాధానం భార్య మీరు అనుగ్రహించమని తండ్రి ఆ కుటుంబంలో మీరు తోడుగా ఉండి నేను ఆ కుటుంబాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం అలాగే రీనా సిస్టర్ పక్షవాతంతో బాధపడుతుంది బాబా తండ్రి ఆ మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి మీరు పొందిన చేత స్వస్థత కలుగుతుంది ఆ గాయముల చేత ఉన్న స్వస్థ సిస్టర్ కూడా ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక తండ్రి ఇద్దరు బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి చదువుకుంటుండగా ప్రభా మీరే తోడుగా ఉండండి మంచి జ్ఞానము తెలివి ఆ బిడ్డలకు అనుగ్రహించి ఆ బిడ్డల చదువులో మీరు దీవించి ఆశీర్వదించి ఆ బిడ్డల భవిష్యత్తును మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో మీరు లేవనెత్తమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే జయరావు గారి బ్రదర్ గురించి మేము ప్రార్థిస్తుండగా పిస్టుల ఆపరేషన్ అవుతుండగా ప్రభ అని ముట్టండి తాకండి స్వస్థపరచండి మీరు పొందిన గాయల చేత ఉన్న స్వస్థత ప్రభ యేసుక్రీస్తుల నామంలో తండ్రి జయరావు గారు బ్రదర్ కి ఏసుక్రీస్తు గాక అలాగే ఫ్రాన్సిస్ పాలో మరియు ప్రభ కుటుంబ సభ్యులు శాంతి సమాధానంతో ఉండాలా ఎలాంటి డైవర్స్ తీసుకోకుండా ప్రభ తండ్రి మీరు తోడుగా ఉండండి వాళ్ళ ఆలోచనల తలంపులు అన్నిటికీ మీరు స్వస్థత దయచేసి మీ పరిశుద్ధాత్మ కార్యం ప్రభ కుటుంబంలో జరిగించమని ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా నేను మీ రక్షణ మార్గంలోకి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభ ఈ ఆరాధనలో ఉన్న ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి అవసరలు అక్రతలన్నీ మీరు తీర్చమండి వాక్యం చెప్పిన ప్రభ నీ దాసరాలు సిస్టర్ ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి సిస్టర్ చేస్తున్న ప్రతి పనుల్లోనైనా మీరు తోడుగా ఉండండి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి సిస్టర్ చేస్తున్న ప్రతి పరిచర్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళకున్న ప్రతి అవసరము ప్రతి అక్రత అన్ని మీ క్రీస్తు మహిమధశ్వర్యంలో ప్రతి అవసరం మీరు తీర్చి తండ్రి ఆ కుటుంబాన్ని మీ కొరకు సాక్షిగా మీరు లేవనెత్తుకోమని తండ్రి రాత్రికాల సమయంలో ప్రభ మీ సన్నిధి మీ కృప మాకు తోడుగా ఉంచి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి విశ్వాసంలో ప్రభ మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మీకు వందనాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్య నా జీవితం ఏమైనా లేకుంటే నన్ను క్షమించి ఈ వాక్య నేను నడుచుకునే జీవితం నాకు దయచేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి రవి దగ్గర ఆశీర్వాదం ఇవ్వండి ముప్పై ఏసు కృప సంపాదన నడిపించడానికి అందరికీ గ్రూప్ లోని ప్రదర్శిస్తారు కుటుంబాలకి ఇంకా ఎంతమంది అయితే కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడే నూనె కాక ఆ మెయిన్